ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో ఒక మీటింగ్ ఆరంభించుకుందాము మన మధ్యలో ఉన్న నాగరాజ్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేయండి దీప సిస్టర్ పాట పాడతారు ఇదిగో ప్రేమించి మరి మమ్మల్ని సజీవులెక్కలోంచి నీ ప్రేమకే వంద నాలుగు అయినా తండ్రి మరి రీతిగా అయితే వరకు మీ కృపలో భద్రపరిచి మా పనులన్నిట్లో మీరు సహాయపడుతూ వచ్చి అండ్ మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయినా తండ్రి ఇదిగో మరొకసారి సాయంకాలం సమయంలో ఈ నీ పరిశుద్ధ రక్తం చేతి అక్కడ పరిశుద్ధ బిడ్డంతో వచ్చేది మీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన గ్రూప్ కై మిగుస్తూ ఉత్తరాలు చెల్లిస్తూ అయినా తండ్రి ఇదిగో మీ సన్నిధిలో గడిపే సమయము మాకెంతో లాభదాయకంగా చేయండి అయినా ఇదిగో ఇంకెవరైతే ఆన్లైన్ లో చేయరాని అన్నారు వీళ్ళందరినీ కూడా త్వరపెట్టి మీ సన్నిధికి రాగలిగినట్టుగా మీ గ్రూప్ మీ సన్నిధిలో ఒక దినము గడపట వెయ్యి దినములు కంటెన్స్ అన్ని వాక్యం సెలవిస్తుంటుండగా అయినా ఇదిగో మీరు అక్కడికి సమీపమైన దినాల్లో మేము ఉంటుండగా ప్రఫనా ఇదిగో మీ సన్నిధిలో గడిపే శ్రేష్టమైన సమయాన్ని కోల్పోకుండా నేను ఇదిగో కేబీపీఎం టీమ్ లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఇదిగో మీ సన్నిధికి నడిపించము మీ కృప్ సహాయం చేయండి తండ్రి ఇదిగో పాట ద్వారా మీనామా మహింపరచడానికి దాసరాలు కావాల్సిన కృప్ అనుగ్రహించండి నేను తండ్రి వాకిదాన సమయాన్ని కూడా నేను ఇదిగో మా కొరకు అయితే దీవెనికరంగా ఉంచమని ఇదిగో నేను తండ్రి మీరే మాట్లాడుతున్నామని నేను ఇదిగో మనుషులు ప్రతి అక్కడ ఎరిగిన దేవుడిగా ఉన్నా ప్రతి అవసరత ఎరిగిన దేవుడిగా ఉన్నా ఐదుగో నామా అక్కర్లకు మీరే నాతో మాతో మాట్లాడమని మీ సన్నిధిలో వేడుకుంటూ అయ్యా ఐదుగో మీరు మాట్లాడితే మా జీవితాలు సరిచేయబడతాయి అయా మీరు మాట్లాడితే మా జీవితాలు మార్పు చెందుతాయి ప్రూఫ్ ఇదిగో మీరు మాట్లాడితే మా జీవితాలు మీ సారూప్యంలోనికి మార్చబడతాయి ఇదిగో మీరే మాతో మాట్లాడమని ఏదిగో అయినా మరి మీరు మాట్లాడుచుండగా మాకు వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయము దయచేము తండ్రి అనేక సార్లు ఏదిగో మి మెల్లన స్వరాన్ని వినట్లో మేము తండ్రి ఇదిగో తక్కువే వారంగా ఏదైనా తండ్రి సరైన విధానంలో వినని స్థితి ఏ మా జీవితాల్లో తీసివేసి మిమ్మెల్లనైనా స్వరాన్ని వినట్టుకు మాకు నేర్పించమని ఏ ఐదుగో మా ప్రియులను బట్టి మీకు అందనాలిస్తూ ఇతరలు చెల్లిస్తూ ఆయన మా సమయంలో మీకు కలిగిన హస్తాలు కప్ప చెప్పుకుంటూ ప్రతి విధమైన ఆటంకమును కొట్టివేయండి మొబైల్స్ నెట్వర్క్స్ అన్నిటిని కూడా నేను ఐదుగో నేను మా తండ్రి ఐదుగో నేను తండ్రి ప్రతి విధమైన కూడా కొట్టివేసేసి ఆయన ఐదుగో మీ సన్నిధిలో నేను గడిపే సమయము మాకు దీవెనికరంగా చేయమని వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభుని ప్రిరక్షకుడు నేను ఏసై అపరిశుద్ధమైన ఆమంలో స్తుంచి ప్రార్థించి అడిగేడుకుంటున్నామ తండ్రి ఆమెని ్రదర్ ప్రెస్ దీపా సిస్టర్ మీరు పాట పాడి సిస్టర్ జీవిత యాత్రలో నాదు గురి నీగా నీకు సాటి ఎవరు వేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమోసువా జీవిత యాత్రలో నాదు దుగురి నీ వెగా నీకు సాటి ఎవరు ఏసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా నన్ను నడిపించదా నీవే కదా నన్ను కాపాడ దుర్గం నీవే కదా నీవే కదా నీదు వాక్యంబో సత్యం బెగా నాకు నిరతం వే జీవం బెగా నేను పరిణీచు మార్గం వేగా నన్ను నడిపించు మోయేసు నన్ను నన్ను నడిపించు మోయేసు జీవిత యాత్రలో నాదు గురినీ వెగా సాటివరు నాకునిరతంబు మదిల నా నినమే మదిలో నా స్వరేతి వినిపిన్ గనమే ని గానమే నాకునిగాసర్వస్వము నీతునామంబే ఆదారము నాకు సర్వేశేశ్వరుడనీ వేగా నిన్ుస్తువా నాకుడ నీ వేగా నిన్నుస్తువా జీవిత యా చలో నాదు నీకు సాటి వరేసు డి నడిచావు కరటాలపై నన్ను నడిపించు మోయేసువా నడు చావు కెరకాలపై నన్ను నడిపించు మోయేస నాదు హృదయం భూమి దివ్యా సదనం మెగా సదనం బగా నీదు చిత్తముదమానగా ముదమానగా నాదు హృదయం మూలెక్కినా నీదు ఉపకారములు వేసవా వీటి కొరకేర్మ చెల్లితును నా దుస్తుతులందుకో వేసు కొరకేము చెను నాదు స్తులందుకోసవా జీవిత యాత్రయం నాదు గురు నీ వేగా నీకు సాటి ఎవ్వరు ఏసీవు నడిచావు గరకాలపై నన్ను నడిపించుమో వేసవా ైజ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ మన మధ్యలో ఉన్న నాగరాజ్ బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు ప్రైజ్ లా బ్రదర్ యూస్ థ్యాంక్ యూ అండి అందరికీ ప్రైజ్ రాటండి దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచ్చినము ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయ ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచ్చినము చదువుకుంటాం మొదటి భాగం అప్పుడు సింహాసన సేనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పాను చదువుకుని లేఖన భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడింది ఇక్కడ చెప్పబడిన మాట ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నాను ఈ ఆది కాండము మొదటి రెండో అధ్యాయాల్లో చూసినట్లయితే దేవుని యొక్క సృష్టి ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో చూసినట్లయితే దేవుడు సమస్తమును సృష్టించిన తర్వాత ఆయన సృష్టి అంతా కూడా చాలా మంచిగా ఉండేను ఆయన తన సృష్టిని చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను ప్రతిరోజు ఆయన సృష్టిని చూసినప్పుడల్లా అది చాలా మంచిదిగా ఉంది ఈ రెండు అధ్యాయాల్లో మొదటి రెండు అధ్యాయాల్లో ఆయన చేసిన సృష్టి అంతా కూడా చాలా మంచిదిగా ఉండేను అని అనేక మాటను మనము చూస్తాం ప్రేమ సహోదరులారా ఈ మంచిగా ఉన్న సృష్టి దేవుని ద్వారా ఆయన మాట ద్వారా సృష్టించబడిన సృష్టి ఆయన చేతి ద్వారా చేయబడిన మానవుడు అంతా కూడా మంచిదిగా ఉండెను మంచిదిగా ఉండిను మంచిదిగా ఉండెను ఇంగ్లీష్ లో ఇట్ వాజ్ గుడ్ గుడ్ గుడ్ గుడ్ అని అంటే అంతా మంచిగా దేవుడు చేస్తా వచ్చినాడు మానవునికి అవసరమైన ప్రతిదీ ఈ సృష్టిలో సృష్టిస్తా వచ్చినాడు మానవునికి సకల సకల సౌకర్యాలు దేవుడు తయారు చేస్తా వచ్చినాడు ఇట్ వాస్ గుడ్ అన్ని మంచిగా చేస్తా వచ్చినాడు అటు మూడో అధ్యాయంలో ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క మాటను దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తా వచ్చినాడో మానవుడు దేవుడి నుంచి దూరపరచబడతా వచ్చినాడు అంతకుముందు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు దేవుడు ప్రతిరోజు సాయంకాలం చల్లపూట వచ్చి దేవుడు మనుషునితో మాట్లాడుతూ ఆ సహవాసము మనుషునితో ఉన్న సహవాసంలో దేవుడు బహుశా నేను చాలా సంతోషించుంటాడు సాయంకాలం పూట ప్రతిరోజు అవ్వాదముల దగ్గరకు వచ్చి ఈ రోజు అంతా ఏం చేశారు ఎలా ఉన్నారు మేబీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ అనుభవాలు వాళ్ళు పంచుకుంటున్నప్పుడు లేదంటే వారిద్దరు కలిసి ఉన్నప్పుడు దేవుడు చూసి వారిని బట్టి బహుశా సంతోషించి వాళ్ళు వాడితో మాట్లాడుతూ సహవాసములో బహుశా ఈ సహవాసము మానవుడిలో పాపము లేనంత వరకు కూడా ఈ సహవాసము చాలా మంచిగా ఉంది ఎప్పుడైతే పాపం ప్రవేశించింది మానవుడిలో మానవుడు దేవునికి వే దూరపరచబడతా వచ్చినాడు ఈ దూరపరచబడతా వచ్చిన పాపము వల్ల వచ్చు జీతము మరణము ఈ మరణము ఆదికాండ మూడవ అధ్యాయంలో ఆరంభమై ఈ ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయం వరకు కూడా మనుషులందరికీ రొమిళక పత్రిక లోపొస్తుండే అని పావులు చెప్పినట్లుగా ఐదు పన్నెండులో మనుషులందరికీ కూడా మరణము సంప్రాప్తమాయను ఈ మొదటి ఆదాము చేసిన పాపమును బట్టి మొదటి ఆదాము చేసిన తప్పిదాన్ని బట్టి అది ఆ పాపం అనేది వారసత్వంగా ఇంకా ఆదాము చేసిన పాపము దేవుడు చెప్పిన పండు తినొద్దని తింటూ తింటూ కానీ ఆ తర్వాత ఆ పాపము విపరీతం అయిపోయింది చూస్తాం ఆదికాండము ఆరో అధ్యాయం తర్వాత నవహు కాలంలో జలప్రళయము ఆ తర్వాత ఆదికాండము పద్దెనిమిదో అధ్యాయ పంతొమ్మిదో అధ్యాయాల్లో చూసినట్లయితే అక్కడ కూడా సుధమ్మ కుమూరలో పాపము భయంకరమైపోతా వచ్చింది ఇక్కడ ఆదికాండ మూడో అధ్యాయంలో ఆరంభించబడిన పాపము దేవునికి కోపం తెప్పిస్తా వచ్చింది దేవునికి విసుగుప్తి తెప్పిస్తా వచ్చింది దేవునికి ఒక ఎందుకు సృష్టించిన ఈ మానవుణ్ణి అనే తలంపును తీసుకుని ఆ స్థితిలో ఉన్న మానవుని ఆ స్థితిలో ఉన్న మానవుణ్ణి ఆ రీతిగా ఉంచడం దేవునికి మాత్రం ఇష్టం లేక నశించి నరకానికి పోతున్న ప్రజలను చూసి దేవుడు సంతాపం ఆదికాండ మూడో అధ్యాయము పదిహేనవ చిన్నములో వాగ్దానం చేసినట్లుగా ఆయన ఆయన ప్రియ కుమారుని లోకానికి పంపించినాడు ఆయన ప్రియ కుమారుని లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు పాపములు కొరకు పరిహారం చెంది చెల్లించడానికి ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాడు ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన జననము పరిశుద్ధము ఆయన జీవితము పరిశుద్ధము ఆయన మరణము పరిశుద్ధము ఆయన పునరుద్ధానము పరిశుద్ధమే ఈ లోకంలో ఎన్నితిగా అయితే ఈ తామరపు చెరువులో నీటిలో బురదలో ఉంటుంది కానీ ఆ బురదని మాత్రం కూడా అది అంటించుకోవటానికి ఇష్టపడదు ఇట్ లుక్స్ ఫ్రెష్ ఎప్పుడు కూడా తాజాగా కనిపిస్తూ ఉంటుంది తామరపు అరీతిగా దేవుడు ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆయన ఏ పాపము అంటించుకోకుండా నాలో పాపమున్న ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేసి ఆయనలో ఏ పాపము లేదు కానీ లోక పాపమును మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆ సిలువును నీ కొరకు నా కొరకు ఆయన ఆ సిల్వను మోస్తా వచ్చినాడు ఇంకొక మాదిరి అప్పటి వరకు కూడా లోకాసు వార్త రెండో అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఎస్సు క్రీస్తు జననము ఆయన పుట్టినప్పుడు ఇదిగో లోకం అందరికీ కలిగిపో శుభవర్తమానము ఎందుకండి ఈ శుభవర్తమానం అంటే దానికన్నా ముందు ఆ ఉన్న భయము భయపడిపోతా ఉన్నారు భయపడకండి ఇదిగో శుభవర్తమానము ఎందుకు ఈ శుభవర్తమానం అంటే నశించిపోతున్న నశించి నరకానికి పోతున్న మానవుడిని యుగ యుగాలు ఆ నరకంలో వేదన పడుతున్న మానవుని ఆ నరకం నుంచి తప్పించడానికి ఒక మార్గము ఒక మార్గము ఏర్పడిన స్థితి అదే రెండు వేల ఇరవై ఐదు లోకానికి వచ్చి ఆ నరకం నుంచి తప్పించడానికి ఒక మార్గాన్ని సిద్ధపరుస్తా వచ్చినాడు దానికోసం ఆయన ఎంతో శ్రమ పొందుతా మిగిలిన మానవుని కోసం సృష్టించబడిన సృష్టి ఆయన మాటతో సృష్టించబడతా వచ్చింది కానీ మానవునికి రక్షణ ఆ మాటతో కలగటం అసాధ్యము అంటే రక్తం చిందించబడకుండా పాప పాపము పరిహరించబడటం అనేది అసాధ్యము పాపం పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలి అది పరిశుద్ధ రక్తమే ఉండాలి కాబట్టి యేసు క్రీస్తు ప్రభు రక్షించడానికి ఆయన ఈ లోకంలో ఆయన మానవ రూపంలో మానవ ధరించాల్సి వచ్చింది ఆయన కలువురి సిలువులో చనిపోవాల్సి వచ్చింది ఇంతవరకు బాగానే ఉంది ఇది అందరి కొరకు చేశాడు కదండి ఈ లోకం అంతటి కొరకు చేశాడు మనకేంటి కానీ నీకున్న కొన్న నిరీక్షణ క్రైస్తవుని కొన్ని ఈ రోజు ఉన్న నిరీక్షణ ఏంటంటే ఒక దినము ప్రభుతో పాటు సదాకాలం రాజ్యంలో ఉంటాము ఈ నిరీక్షణ కలిగిన మానవుడు ఏ రీతిగా జీవించాలి అక్కడ నూతనమైన సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నానని దేశ క్రీస్తు చెప్పిన మాట ఈ లోకంలో నీవు నేను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆ యొక్క ఆ నూతన పరచబడ నూతన పట్టణంలో నీవు నేను పాలుపుంపులు పొందాలంటే ఈ లోకంలో పాపంలో జీవిస్తే ఆ నూతన పట్టణంలో స్థానం లేదు ఈ లోకంలో మన జీవిస్తే ఆ లోకంలో స్థానం లేదు కానీ దేవుని యొక్క వాక్యము అనేక అనేక ఆత్మీయ సత్యాలను మనకు ఈ లోకంలోనే మనము మన జీవితాలు నూతన పరచబడాలి ఈ లోకంలోనే మన జీవితంలో మార్పు ఉండాలి ఈ లోకంలోనే మనము ఆ యొక్క పరలోక అనుభవాన్ని పొందుతూ ఉండాలి ఈ లోకంలో మనం ఏదైతేగా జీవించాలో ప్రతి క్షణము కూడా ప్రభుపై ఆధారపడి ప్రభు యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడి ఎందరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడదు వారు దేవుని కుమారులు అనబడద్రని దేవుని యొక్క వాక్యం సెలవు ఆయన యొక్క ఆత్మచేత నడిపించబడే అనుభవంలో నీవు నేను ఉండాలి ప్రియమైన సహోదరుల సహోదరి ఈ యొక్క సాయంకాల సమయంలో ఆ పరి నూతనమైన పట్టణంలో నీవు నేను పాలు పంపులు పొందాలంటే ఆ యొక్క నూతనమైన రాజ్యంలో మనకు ప్రవేశం ఉండాలి అంటే నీవు నేను ఈ లోకంలో కూడా నూతన పరచబడాలి అప్పు అసలు లేని పౌరులు ఒక మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మా శరీరము క్షీణించిపోయినప్పటికీ మా బాహ్య శరీరము కృషించినప్పటికీ మా నూతన నూతన పురుషుడు అంతరంగ పురుషుడు దినదినము నూతన అనే మాట ఒకవేళ మనము ఈ లోకంలో మన వయసు పెరిగే కొంది మన బాహ్య శరీరం కృషించిపోవచ్చు కానీ అంతరంగిక అంతరంగ మందు నీవు నేను ఆ యొక్క ఆ నూతనమైన స్థితిని పొందుకోవాలి ఆ నవీన స్థితిని మనం పొందుకోవాలి దినదినము నూతన పరచబడాలి అనేక దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది ఏమైన వర్లరా ఇంతవరకు బహుశా ప్రతిరోజు ఈ కేబిపిఎంలో చూస్తే దాదాపు సుమారు అరౌండ్ నాలుగు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు అవుతుంది లెక్కనేసుకుంటే కొన్ని వందల వర్తమానాలు మనము వింటూ ఉన్నాం ఈ ఈ వర్తమానాలు వింటూ ఉన్నప్పుడు దేవుడు అనేక సార్లు తన మెలనైన స్వరాన్ని వినిపించి మన జీవితంలో ఎక్కడ మార్పు రావాలో ఎక్కడ మారు అంటే ఇక్కడ ఎక్కడ మార్పు రావాలో ఏ విషయంలోనైతే మనం ఇంకా నవీన స్వభావాన్ని పొందుకోలేదో అనేక సార్లు ప్రభువు మాట్లాడి ఉంటాడు ఎంతవరకు మన జీవితాన్ని మనము సరిచేసుకుంటూ ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒకవేళ అరీతిగా సరి చేసుకోకపోతే దేవుని యొక్క వాక్యం గురించి మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాం దేవుని యొక్క వాక్యము అద్దం వంటిది అద్దంలో మన జీవితాన్ని మన యొక్క ముఖాన్ని లేదంటే మనం వేసుకున్న బట్టలు చూసినప్పుడు ఏదైనా సరిగా లేకపోతే పౌడర్ రాసుకుంటున్నాము పౌడర్ రాసుకుంటున్నప్పుడు సరిగా లేకపోతే అద్దంలో చూసుకుంటాం మంచిగా ఉందా లేదా అనేది ఒకవేళ మంచిగా లేకపోతే దాన్ని ఏం చేస్తున్నాం సరి చేసుకుంటూ ఉంటాం ఖర్చుకి తీసుకొనో టిష్యూ తీసుకొని సరి చేసుకుంటాం ఒకవేళ అలాగ చేసుకోకపోతే ఆ అద్దంలో ముఖం చూసుకునే ఎటువంటి ఉపయోగము లేదు దేవుని యొక్క వాక్యం కూడా అర్థం వంటిది ఆయన యొక్క ఆయన మనం మన మన యొక్క జీవితాన్ని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆయన యొక్క వాక్యంలో మనకు బయలుపరిచినప్పుడు దానిని సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ఒకవేళ సరి చేసుకోకపోతే దేవుని యొక్క వాక్యము రెండంచుట్లు గల ఖడ్గము పనిషియస్ అనేది మనల్ని శిక్షిస్తుంది ఆయన యొక్క వాక్యానికి విధేయత చూపకపోతే దానికి శిక్ష అప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపకపోతే దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది అగ్ని వంటిదంటే నిత్య నరకంలో సహోదరుడ సహోదరి క్రైస్తవ జీవితము నామకార్థ క్రైస్తవ జీవితము బహుభయంకరమైనది నామకార్థ క్రైస్తవ జీవితము బహుభయంకరమైనది క్రైస్తవులు ఒక సేవకుడు ఏ రీతిగా సెలవి చెప్తా వచ్చినాడు కరెక్ట్ ఏమో అనిపిస్తుంది సంఘానికి వెళ్ళినప్పుడు చర్చ్కి వెళ్ళినప్పుడు మనము మనకంటే నీతిమంతులు మనకంటే పరిశుద్ధులు ఇంక లోకంలో ఎవరూ లేరేమో అన్నట్లుగా మన జీవితం ఉంటుంది అదే ఇంటికి వచ్చిన తర్వాత భర్తను భార్య భర్త గురించి భార్యను అడిగితే భార్యను గురించి భర్తను అడిగితే లేదు భార్యాభర్తల గురించి పిల్లల్ని అడిగితే అది ఇంకా డిఫరెంట్ స్టోరీ అవుతుంది అలా గుండకూడదు బిల్లీ గ్రహం గురించి ఒక మాట వాళ్ళ కుమారుడు సాక్ష్యమిస్తా వచ్చినాడు ఏమనంటే మా నాన్న మా నాన్నగారు బయట ఎలా ఉంటారో ఇంట్లో కూడా అలానే ఉంటారు ఇంట్లో ఎలా ఉంటారో బయట కూడా అలానే ఉంటారు బహుశా అందరికీ అర్థమైందనుకుంటే మాట ప్రేమైన సహోదర సహోదరి దేవుని యొక్క వాక్యము ఇంకా ఏ విషయాల్లో మనము ఈ లోకం కూడా ఈ లోకం కూడా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చూస్తే దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలి ఆశతో తేరి చూచుచు కనిపెట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ అంటే ఈ యొక్క సృష్టి దేవుడి చేత సృష్టించబడిన సృష్టి కూడా దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత అంటే ఆ నూతనమైన అరుషులేం పఠనం కొరకు ఎదురు చూస్తా ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది ఏమైనా మనము యేసు ప్రభుని అంగీకరించిన వారంగా పేతులు అంటాడు కదా ఒక మాట ఈ సృష్టి అంతా కూడా ఒక దినము అగ్నిచేత కాల్చివేయబడతానికి దానికోసమే ఇది సిద్ధపడతా సృష్టి అంతా కూడా ఒక దినము అగ్నిచేత కాల్చివేయబడటానికి ఆ మికుటమైన మైండ్రం పంచబోతాన్ని లయమైపోతాయని దేవుని యొక్క వాక్యంలో ఉపస్థలేని పేతరు పత్రికలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అంటే ఈ లోకం కూడా ఒక రోజు నశించిపోతా ఉంది కానీ మన జీవితాలు ఆ పరసంబంధమైన ఆ ప్రభువుని చూసేవిగా అక్కడ బహుమానం పొందుకునేవిగా మన జీవితాలు ఉన్నాయా లేదంటే అబ్రహాం గురించి ఒక శ్రేష్టమైన మాట రాయబడుతుంది హెబ్రిల్ కృష్ణ పత్రిక పదకొండవ జయంలో దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయినాడు ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచు చూడెను మన అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఎందుకు ఎలా ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో తెలియదు ఆయన రమ్మన్నాడు రమ్మంటే వచ్చేసినాడు ఆయన పిలుపుకు విధేయత చూపి వచ్చి ఆయన యొక్క దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఆ పునాదులు పట్టణం కొరకు ఎదురు అనే ఆ మాట బహు శ్రేష్టమైనది తన ఇంట్లో తనకి దాదాపు అలవరచబడిన చాలా మంది ప్రజలు ఉన్నారు దాదాపు ఆరు వందల మంది యుద్ధం చేయగలిగిన వారు ఉన్నారు ఇంకా మిగిలిన వారు అందరినీ లెక్క చూసుకుంటే ఆయనకి ఒక ఇల్లు కట్టుకోవటం పెద్ద పని కాదు తనకున్న ఆస్తి చూస్తే ఒక ఇల్లు కట్టుకోవటం ఒక స్థిరమైన నివాసము లోకంలో ఏర్పరచుకోవటం పెద్ద సమస్య కాదు కానీ తను గుడహారాల్లో నివసించడానికి ఇష్టపడుతూ ఇది టెంపరీ వరల్డ్ అని చెప్పేసేసి ఆయన గుర్తించిన వాడే పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉండేను అని శ్రేష్టమైన మాట కదా బహుశా అబ్రహాం తన కుమారుణ్ణి ఆ విశ్వాసం వీరుల జాబితాలో రాసినప్పుడు తన క్రియలలో బహుశా తన కుమారుడిని అర్పగించడానికి కూడా వెనుకాడ వెనుక తీయలేదు ఆ మాట రాయబడి ఉంటే బాగుండేదేమో కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడే అన్నాడు ఆ పునాదులు పట్టణం కొరకు దట్ ఈస్ ద ఫేత్ఫుల్ ఆ విశ్వాసపు క్రియ అబ్రహాం జీవితంలో ఆ పునాదులు పట్టణం కొరకు ఆ నూతనమైన నెరుషులేం పట్టణం కొరకు ఎదురు చూసే అనుభవంలో ఉన్నవాడు అబ్రహాం అందుకే విశ్వాసులకు తండ్రిగా పిలువబడుస్తా వచ్చినాడు అందుకే విశ్వాసులకు తండ్రిగా పిలువబడతా వచ్చినాడు అందుకే ఆయన దేవుడు ఒక వాగ్దానం చేస్తూ వచ్చినాడు నేను ఆశీర్వదించువాడు నేను ఆశీర్దిస్తాను నేను శపించవారు నేను శిపిస్తాను కారణం ఏంటంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసే అనుభవంలో ఉన్నవాడు ఒకవేళ నీవు నేను కూడా ఆ పునాదులు పట్టణం కొరకు ఎదురు చూసే అనుభవంలో ఉంటే మన జీవితం కూడా నూతనపరచబడాలి పౌలు ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు చూడండి రెండో ఒక రెంతులకు రాష్ట్ర పత్రిక ఐదో ఉదయం పదిహేడో వచనంలో ఎవడైనా నువ్వు నూతన సృష్టి పాతవి గతించను సమస్తమును క్రొత్త ఈ సమస్తమును క్రొత్త పాతవి గతించినంటే క్రీస్తు దేశనందు నెడలు నూతన సృష్టిగా అంటే మన జీవితంలో మన మాట మన మన వస్త్రధారణ మన విధానం మన మాట్లాడే విధానము మన ఇతరులను ప్రేమించే విధానము ఇతరులతో మాట్లాడే విధానము ఇవన్నీ కూడా మన జీవితంలో ప్రతి దాంట్లో కూడా మార్పు రావాలి ఎన్ని విషయాల్లో మనం మార్చుకోగలుగుతూ వచ్చినాం దేవుని యొక్క వాక్యం ఆధారం చేసుకొని ఇవ్వండి ఇంతకుముందు ప్రభుని అంగీకరించక నేను అబద్ధాలు ఆడేవాడిని అండి ఇప్పుడు అబద్ధాలు మానేశాను ఇంతకుముందు దొంగతనాలు చేసేవాడిని దొంగతనాలు మానేశాను ఇంతకుముందు త్రాగుపోతుని నేను త్రాగుడు మానేసినాను ఇంతకుముందు నా జీవితంలో ప్రార్థన అనుభవం లేదు ఇప్పుడు ప్రార్థించగలుగుతున్నాడు ఇంతకుముందు నా జీవితంలో వాక్యాన్ని ధ్యానించిన సమయం లేదు ఇప్పుడు ధ్యానించగలుగుతుంది ఇట్లాంటి ఇట్లాంటి విషయాలు ఎన్ని విషయాల్లో మనము మార్పు చెందగలుగుతా చాలా ప్రాముఖ్యమం క్రైస్తవ జీవితము సౌభాగ్య జీవితము ఎప్పుడు సౌభాగ్య జీవితం అంటే అపోస్తులు పౌలు అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఆయన సంఘాన్ని హింసిస్తుంటున్న సౌలు సంఘాన్ని హింసిస్తూ అనేక మందిని పెట్టి ఆ యొక్క ఆ సంఘంలో విశ్వాసులు క్రీస్తుని ప్రకటించే వారిని ఎన్నో చిత్రహింసలు పెట్టే ఆ స్తఫును కూడా చంపినప్పుడు సౌలు అక్కడ ఉంటా వచ్చినాడు అటువంటి అంటే క్రీస్తుకు వ్యతిరేకమైన కార్యములు చేసిన సవులు ఎప్పుడైతే దేవుడు దర్శిస్తా వచ్చినాడో దేవుడు దర్శించిన తర్వాత అదే క్రీస్తు కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా ఒకప్పుడు సంఘాన్ని హింసిస్తా వచ్చిన వాడు అదే సంఘంతో పాటు అనేక హింసలు పొందటానికి అదే సంఘము విస్తరించడానికి ఎన్నో శ్రమలు పొందటానికి సిద్ధపడుతూ వచ్చిన వాడు వసైన బహుశా అందుకే యేసు క్రీస్తు గురించి చెప్పబడిన మాట విషయ గ్రంథంలో ఆయన మీద రాజ్యభారం ఉండును ఆ రాజ్యభారాన్ని ఆయన ఏ రీతిగా అయితే సజీవుడు సశరీరుడిగా ఉన్నప్పుడు ఆయన లోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే ఐఎం డూయింగ్ మై ఫాదర్స్ బిజినెస్ ని నా తండ్రి యొక్క వ్యాపారం చేస్తూ ఉన్నాను ఆ తండ్రి యొక్క పని చేస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తా వచ్చినాడు ఆయనకి పని ఏంటంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన పని రీతిగా అదే భారంతో అపోస్తులు ఆయన పావులు పనిచేస్తా వచ్చినాడు ఎన్నో శ్రమలు ఎన్నో రకాల కఠినమైన పరిస్థితులు ఆకలి దప్పులు మరణాంధకార పరిస్థితులు గోడ పరిస్థితులు పావులు జీవితంలో వస్తా వచ్చినాయి వాటన్నింటినీ కూడా లెక్క చేయకుండా గురి యొద్దకే పరిగెత్తే అనుభవంలో ఉన్నవాడు అప్పుడు ఆయన పౌలు అందుకే ఆయన ఆయన చేసి ఆయన జీవితాన్ని ఒక సాదృశ్యంగా ఒక సాక్ష్యంగా మనకు ఆయన జీవితంలోని కొన్ని భాగాలను మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఎవడైన క్రీస్తడలవాడు నూతన సృష్టి పాతవి గతించాలి మన పాత స్థితి గతించిందా ఇంకా పాత అలవాట్లు ఇంకా పాత స్థితి మన జీవితంలో ఉంటే ప్రభు ఇదే కాలం సాయంకాల సమయంలో నీతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు పాతవి గతించాలి పాత మాటలు గతించాలి పాత క్రియలు గతించాలి పాత వస్త్రధారణ పాత ఇవన్నీ కూడా లోకమైన వాటితో ఎక్కడా కూడా మనకి పొత్తు ఉండకూడదు ప్రత్యేకించబడిన జీవితము ప్రత్యేకమైన మాటలు ప్రత్యేకమైన వస్త్రధారణ ప్రత్యేకమైన విధానము మన జీవితంలో ఉండాలని ప్రభువు సాయంకాల సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇది మొట్టమొదటి మాట రెండవది గల్ తెలుగు పత్రిక రెండవ జం ఇరవయో వచనంలో చూసినట్లయితే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను ఇక మీదట జీవించబాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించున్నాడు వర్లరాబడి కెన్సే మన మన జీవితాన్ని చూసినప్పుడు ఎవరైనా రే ఈయన పలా నష్టహోదరి కనీసం యేసు క్రీస్తు క్వాలిటీ ఒక్క గుణాన్ని ఒక్క లక్షణాన్ని మన జీవితంలో ప్రజల్లో చూడగలుగుతూ ఉన్నారా సంగతి పక్కన పెట్టేస్తాం ఒక్క పరిస్థితి ఒక మాట మాట్లాడే విధానంలో అరే సహోదరి ఎంత ప్రేమగా మాట్లాడుతుందండి రే సహోదరుడు ఎంత ప్రేమగా మాట్లాడుతుంది ఎంత ఆప్యాయతగా పలకరిస్తాడండి జీవితాలు అనేకసారి అనేక సార్లు ఎదురుగా ఉన్నప్పుడు చాలా చక్కగా మాట్లాడతాం ఇంకకి వెళ్ళిపోయిన తర్వాత వారి గురించి వీరి గురించి వాళ్ళకి వీళ్ళకి మాటలు చెప్తా అటువంటి స్థితి మన జీవితంలో మార్చబడాలి నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను ఇకనూ జీవించు వాడని కాను క్రీస్తే మనం ఎందుకు ప్రత్యక్షపరచబడాలి యశ క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము ఆయన శత్రువులను సైతం ప్రేమిస్తా వచ్చినాడు ఆయన పట్టుకొని వచ్చిన పట్టుకొని పట్టుకొని శిక్షించడానికి తెలివి వచ్చిన దొంగ ఆ యొక్క వారిని కూడా బాగు చేస్తూ వారిని క్షమించమని ప్రార్థన చేస్తా వచ్చినాడు మేను వారలారా నేను అనేక సహోదరులు ఎరుగుదును వారి సొంత సహోదరుల కొరకు ప్రార్థించిన స్థితి సొంత కుటుంబ సభ్యులు రక్షణ కొరకు ప్రార్థించలేని అనేక మంది సహోదరులు నాకు తెలిసిన వారుగా ఉన్నారు ఎంత భయంకరమైన స్థితి కదా ఒకవేళ స్థితి మన జీవితంలో కూడా ఉంటే ప్రభు సాయంకాల సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నారు ప్రేమించినట్లుగా శత్రువులను సైతము ప్రేమించాలి అనంటే సొంత సహోదరుని ద్వేషించితే శత్రువుని ప్రేమించగలిగే స్థితి ఎట్లాగ నూతన పరచబడతా ఎట్లాగ చిన్న బిడ్డల వంటి వారైతే నేను పరలోక రాజ్యంలో ప్రవేశించరని యేసు క్రీస్తు ప్రభార చిన్నపిల్లలను చూపించి చెప్పలేదా చిన్నపిల్లల గురించి చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏది కూడా మనసులో ఉంచుకోరు వరన్నీ మర్చిపోతారు కాసేపు కొట్లాడుకున్న తర్వాత మళ్ళా అన్ని మర్చిపోయి మళ్ళా ఫ్రెండ్స్ లాగా ఏ ఆడుకుంటారు సహోదరులంగా సంఘాలుగా మనం కూడా అలాగే ఉండాలని దేవుని ఆశ బహుశా శరీరంలో ఉన్నాం కాబట్టి కొంత కోపం రావటం సహజమే కానీ ఆ కోపాన్ని విడిచిపెట్టి కోపపడు కానీ పాపం చేయకడి ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ కోపాన్ని విడిచిపెట్టి మరలా సహోదరుల కక్ష మాపం తిరిగి కలిసి ప్రభు మహిం కొరకై సంగముగా జీవించాల్సిన అవసరత ఎంతైనా ఉంది వర్లారా ఇదే నూతన పరచు ఇదే కథ నూతన పరచు చూడండి ఇంకా చూస్తే ఎఫిషియల్ ప్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై చూస్తే ఎఫెసియల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము 22 రెండు ఇరవై మూడు వచనాలు చూసినట్లయితే మీ చిత్త వృత్తి ఎందు ఇరవై రెండు నుంచి చదువుకుంటారు కావున ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశుల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి ఎందు నూతనపరచబడిన వారై భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనబలను ఏమైనా ఇక్కడ దురాశులు మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వల్ల చెడిపోయే ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని వదులుకోవటం అంటే రీసెంట్ గా ఒక హిందవ సహోదరితో మాట్లాడుతుంటే వాళ్ళు ఒక టెంపుల్కి వెళ్ళారంటే అక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళు ఏదైనా కోరుకున్నప్పుడు వీళ్ళు ఏదైనా మనసులో కోరుకున్నప్పుడు ఆ గుడి దగ్గరికి వెళ్ళి కోరుకున్నప్పుడు నాకు ఇది జరిగితే నేను పలానాది వదిలిపెడతాను బాశా ఒక చెడల వాటిని అక్కడ వదిలిపెట్టేసేసి వస్తే ఇంకా దాని జీవితంలో అలవాటు జలిపోయి ఐ నో అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బట్ నాకు ఆ మాట ఏమనిపించింది అంటే ఈ వాకి భాగం చదువుతున్నప్పుడు మనం వదిలిపెట్టడం కోపం కొన్నిసార్లు వదిలిపెడతాం మన జీవితంలో కొన్ని విషయాలు ఈ యొక్క ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి మరలా మరలా గుర్తుకు ఉంటది ఆ విషయాలు రేపు మాట అన్నది కదన నా సహోదరి నేను ఎట్లాగే అప్పటికప్పుడు క్షమిస్తాం మేము ఎదురు కనిపించినప్పుడు నావంతా మాట్లాడతాం కానీ తర్వాత మరలా అవి జ్ఞాపకం చేయబడుతుంటాయి అలా కాదు వదిలేయటం అంటే కంప్లీట్ గా వదిలేసేయాలి మరలా దాని గురించి ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోకూడదు అలా ఉండాలి ఏ రీతిగా ఈ యొక్క ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేయాలి ఎప్పుడు వదిలిపెడతామంటే ఎప్పుడైతే ఆయన పాదం దగ్గర యేసు ప్రభు గారి దగ్గర వచ్చి ప్రార్థన చేస్తాం ఎక్కువగా ప్రార్థన సమయం గడుపుతాము ఎక్కువగా బైబుల్ ధ్యానించడం ఆరంభిస్తాము అప్పుడు మాత్రమే దాన్ని ప్రాచీన స్వభావం అనేది మార్చబడుతుంది లేకపోతే చాలా కష్టం ప్రాచీన స్వభావము మార్చబడాలి అంటే తర్వాత కులశీలక రాష్ట్ర పత్రిక అధ్యాయము తొమ్మిది పది వచ్చిన చూస్తే ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఎలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలిగిన నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు ఇక్కడ నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు ధరించుకోమని చెప్తలేదండి ఆల్రెడీ ధరించుకున్నారు మనం ఆల్రెడీ కొత్త బట్టలు వేసుకున్నామంటే కొత్త బట్టలు వేసుకుంటున్నారు అని కాదు వేసుకోండి అని కాదు వేసుకున్నాం ఆల్రెడీ ఇక్కడ నూతన స్వభావాన్ని మనము ధరించుకున్నాము ఒకవేళ ఈ నూతన స్వభావాన్ని ధరించుకొని మరలా పాత స్వభావం వస్తూ ఉందంటే ఒక్కతన వాంతికి మరలినట్లుగా అటువంటి స్థితి మన జీవితాల్లో ఉండకూడదని బహుశా మనందరికీ వాకి భాగాలు బాగా తెలిసిన వారు ందరు వాక్యము చదివి వాక్యాన్ని ప్రకటించేవారు కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని నూతన స్వభావము ఎందుకంటే మన మన అల్టిమేట్ గోల్ అండి మన అల్టిమేట్ గోల్ ఏంటంటే వి షుడ్ బి దేర్ ఇన్ ద ఆ నూతనమైన పట్టణంలో మనము ప్రవేశం పొందాలా అవి నూతనమైన పట్టణంలో ప్రవేశం పొందాలి అంటే చూస్తే దేవుని రాకడ గుర్తుల నెరవేర్చబడతా ఉన్నాయి అనేహిక విషయాల గుర్తు నెరవేర్చబడుతున్నాయి మొత్త ఇరవై నాలుగో అధ్యాయంలో యశ్వారు చెప్పిన గుర్తులు అన్నీ కూడా నెరవేర్చబడుతా ఉన్నాయి ప్రజల మీదకి ప్రజలు రాజ్యం మీదకి రాజ్యము జనం మీదకి జనం లభిస్తున్నారు కరువులు భూకంపాలు యుద్ధాలను గుర్చిన సమాచారాలు యుద్ధాలు ఇవన్నీ వింటా ఉన్నాం దట్ ఓన్లీ వన్ థింగ్ పెండింగ్ అనుకుంటా నేను ఒకటే విషయము పెండింగ్ లో ఉందేమో అది కూడా నెరవేర్చబడతా ఉంది సర్వలోకంలో సర్వ సృష్టికి సువార్థ ప్రకటించబడాలి ఇది కూడా జరి ఉంది ఇది కూడా నెరవేర్చబడతానే ఉంది అప్పుడే అంతమస్తుంది కాబట్టి అంటే ఇవన్నీ దేవుడు చెప్పిన గుర్తులన్నీ కూడా నెరవేర్చబడతా ఉన్నాయి అంటే ఆయన రాకడకు సమయము దగ్గర యేసు ప్రభు కాలంలోనే యేసు ప్రభు మాట చెప్తా ఉన్నాడు శత్రువు కొంచెం సమయమే ఉందని కొంచెం సమయమే ఉందని వాడు గర్జించ సింహం వల్ల ఎవరిని మృంగుతున్నా అని చెప్పేసేసి అటు ఇటు తిరిగిలాడుతూ క్రైస్తవులుగా మనము మనకి కొంచెం సమయమే ఉంది మెలకు కలిగిన జీవితం లేకపోతే ఈ నవీన స్వభావాన్ని ధరించుకొని మనం జీవించకపోతే ఇలాగ ప్రభువు కొంటాం ఇలాగ ప్రభుని ఫేస్ చేయగలుగుతాం చెప్పండి సిగ్గులేని ముఖంతో ఆయన్ని ఎదుర్కోవాలి ఆత్మ శరీరము ప్రాణము ఈ మూడు విషయాల్లో కూడా మనం నిందారహితంగా ఉండాలని అపోసలేని పౌలు మొదటి శ్రోని రాష్ట్ర పత్రిక ఐదో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మన ప్రాణము శరీరము ఆత్మ ఈ మూడు విషయాల్లో కూడా మనం నిందారహితంగా ఉండాలి ఏది కూడా మన మీద ఆరోపణ చేయకూడదు ఎన్ని విషయాల్లో మనకు ఆరోపణ చేస్తూ ఉండాలి జీవితాలు మనం పరీక్షించుకొని ఈ నూతన స్వభావము ఆ నూతనమైన పట్టణంలో మనం ఉండాలంటే అది మనకెప్పుడో ఆది కాండ మూడో అధ్యాయము పదిహేనవ వచనంలోనే మనకు వాగ్దానం చేయబడతా వచ్చింది ఇది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ వచ ఉంది ప్రియమైన ఆ ప్రకటన గ్రంథము ఆ నూతనమైన పట్టణంలో ప్రవేశము ఆ దేవునితో పాటు సదాకాలం భాగ్యము ఆకలి దప్పిక లేని ఔషధతలు ఏమి ఉండవు అక్కడ ఈ లోకంలో మాదిరిగా ఏం అక్కడ అదంతా కూడా దేవుని యొక్క ఆ వెలుగులో మనం ప్రకాశించే ఆ ప్రకాశించే ప్రకాశమైన వెలుగులో మనం తిరుగుతూ ఉంటాము అంత గొప్ప ఆశీర్వాదంలో అది యుగగాలు ఉండే ప్రదేశము అటువంటి గొప్ప స్థానంలో నీవు నేను ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క సంకల్పము ఆ నూతనమైన పట్టణంలో ఉండటం కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ లోకంలోనే మనము నవీన స్వభావం ధరించుకొని జీవించాలి ఈ లోకంలోనే మనము ఆ లోకం కొరకై అనేక సార్లు చూస్తే ఈ లోకంలో సంపాదన కొరకు ఎంతో ప్రయాసపడతా ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యం ఏం ఈ లోకంలో సంపాదన సమకూర్చుకుని కూడా పరలోకంలో ఈ లోకంలో దొంగలు దొంగిలిస్తారు చిమ్మిట పడుతుంది నశించిపోతుంది ఒక రోజు ఈ లోకం కూడా పరలోకంలో ధనం కూర్చుకొని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఎంతవరకు మనం పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకుంటూ ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తూ ఎంతమంది కొరకు ప్రయాస పడతా ఉన్నాం ప్రియమైన సహోదర సహోదరి ఇట్లాంటి విషయాలు నా జీవితంలో కో కొలు చెప్పగలను అనేకుల జీవితాలు మార్చబడతా ఉన్నాయి దేవుడు మనకు ఒక శక్తినిచ్చినాడు దేవుడు ఈ లోకంలో విశ్వాసపు క్రియలు మనం చేస్తే అనేకుల జీవితాల్లో మార్పు వస్తుంది అనేకల జీవితాలు మార్చబ మార్చడానికే నీవు ఈ లోకంలో ఉన్నా మన జీవితంలో ఎప్పుడైతే ఈ మార్పుని చూస్తారో ప్రజలు అప్పుడు నీ చెప్పిన మాట మీద వరకు విశ్వాసం ఉంటుంది ఒకవేళ ఈ మార్పు చూడకుండా నవీన స్వభావాన్ని ధరించుకోనకుండా ఆ నూతనమైన స్థితి నవీనమైన స్థితి మన జీవితంలో లేకుండా మనం ఏం చెప్పినా ప్రజలు నమ్మరు ఏమండి నేను చాలా సువార్త చెప్తున్నాను కానీ వింటలేరు ఎందుకు వింటలేరంటే మన జీవితంలో మార్పు లేకపోతే మన జీవితంలో ఆ ప్రేమ అనే గుణం లేకపోతే దేవునికి ఉన్న స్వభావాలు దేవునికి ఉన్న గుణగణాలు దేవునికి ఉన్న లక్షణాలు మన జీవితంలో లేకపోతే మనం ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మరు ఆయనను ధరించుకోవాలి క్రీస్ చేసినందుంటే మనం నూతన సృష్టిగా చేయబడాలా అప్పుడే మన మాట మీద విశ్వాసం ఉంటుంది అప్పుడే మన జీ ఇతరుల జీవితాల్లో కార్యాలు మనము చూడగలుగుతాం ఏమైనా సహోదరు సహోదరి సాయంకాల సమయంలో వాక్యాన్ని ముగించే ముందు నేను ఒక మాటను జ్ఞాపకం చేసి ఆ నూతనమైన మనం ఉండాలంటే ఆయన మన జీవితాలు ఈ లోకంలో మన జీవితాలు నూతన పరచబడాలి ఈ లోకంలో మన జీవితాలు నూతన పరచబడాలి నేను ఒక మాట సహోదరుడు హెబ్రోను ఆర్టీసీ క్రాస్ లో మీకు అందరికీ తెలుసు హోలీ కాన్వినికేషన్ పరిశుద్ధ సమాజ కోడికలైన అక్కడ కోడికలు జరిగేవి ఆ దినాల్లో ఒకనస్తున్న ఒక బ్రదరు ఆయన ఆ దినాలలో ఇక్కడికి వచ్చి అక్కడ పరిస్థితులు అన్ని చూసిన తర్వాత ఆయన తర్వాత కొన్ని దినాల తర్వాత మళ్ళా ఒక యూత్ క్యాంప్కి వచ్చి యూత్ క్యాంప్ లో మెసేజ్ లో షేర్ చేసుకుంటా వచ్చినాడు ఈ మాట పరలోకంలో ఉండే అనుభవాన్ని మేము ఈ హెబ్రోన్ లో అనుభవించగలుగుతా వచ్చినాము పరలోకం ఎట్లా ఉండేదో తెలియదు కానీ బట్ ఈ లోకంలోనే నేను ఆ అనుభవంలో వచ్చినాను వచ్చినానో ఎప్పుడైతే ఈ హోలీ కామ్యూనికేషన్స్ కి అటెండ్ అవుతూ వచ్చినానో ఆ సమయంలో ఎంత గొప్ప సాక్ష్యం కదా ఈనాడు క్రైస్తవ సమాజంలో బహుశా అది లోపించింది అనుకుంటా నేను అట్లీస్ట్ సమాజం గురించి ఆలోచన మన కుటుంబాల్లో ఎవరైనా వచ్చినప్పుడు ఆ ప్రభు ప్రేమ నిరగలుగుతున్నారా ఆ ప్రభు సన్నిధిని ఆ పర్లో అంటే మనం చూపించే ప్రేమ మనం మాట్లాడే మాటలు మనం చూసే విధానము వీటన్నిటి ద్వారా People should be able to live in their prayers. They will be able to live in the prayers of Christ. Because we live in the world, we will live in the world of God. We will be able to live in the world. We will be able to live in the world of God. And we will be able to get an entry for that. In that uh, holy city. We will be able to live in the world of God. కాబట్టి ప్రియులారా మన జీవితాల్లో నూతన పరచబడుతూ ఉన్నాయా ఇంకా ఒకవేళ లేదా విషయంలో ప్రార్థన విషయంలో బైబిల్ వాక్యాన్ని ధ్యానించే విషయంలో ఇతరులతో మాట్లాడే విధానంలో మన జీవితంలో మన పాత పాపపు క్రియలు అనేక విషయాలు వాక్యంలో జ్ఞాపకం చేయబడతా వచ్చినాయి ఇంకా ఎక్కడైనా సరి చేయబడే సరి చేయవలసిన స్థితి ఉంటే సరి స్థితి మన జీవితంలో ఉంటే ప్రభువు అర్థ ప్రోక్షణకి నేను తీసుకొచ్చుకుందాం ఇదిగో నైనా నా మాట విషయంలో నేను ఫలానా విషయంలో నేను పడకపోతున్నాను నన్ను కడుగు నన్ను భావించే నన్ను నూతన పరచు అని ప్రభు పాదాలు చెంత సాగిన పడదాం ప్రభు నమ్మదగిన వాడు ఆయన మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆయన అన్ని విషయాల్లో కూడా మనల్ని నిందారాహితులుగా చేయగలిగిన వాడు ఎప్పుడంటే ఆయన పాదం దగ్గరికి వచ్చి ఆయన అడిగి ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే మన జీవితంలో సమస్తము నూతన పరచబెడుతుంది ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని నూతన పరుస్తాడు నూతన పరిచి ఈ లోకంలో నూతన పరిచి ఆ నితి రాజ్యంలో ఆ నూతనమైన సృష్టిలో నిన్ను నన్ను పాలు బాగస్థనిగా చేస్తాడు అందుకోసమే మనల్ని పిలిచినాడు అందుకే వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కరకై వైగర పడుచు ఈ ఆత్మీయ ముందుకు సాగుతూ నా కోసం లేని నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను నా పరుగు కొడుముట్ కథముట్టించినాను నా కొరకై నీతి కిరీటం ఉంచబడింది అది నాకు మాత్రమే కాదు ఆయన రాక ఆపేక్షించే వారు అందరికీ కూడా నీతి కిరీటం ఉందండి ఆపేక్షిస్తున్నాం ఒకవేళ అటు సిద్ధపాటు మన జీవితాల్లో ఉంటే ప్రభు అయిన త్వరగా రమ్ము అని ప్రార్థన చేయగలరు ఆ స్థితి మన జీవితాల్లో ఉంటే లేదంటే మన జీవితాలు సరి ఆయన రాకడ కొరక ఎదురు చూసే వారంగా ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారంగా నేను ఉండాలని ప్రభు స్థితి మన జీవితాల్లో అనుగ్రహించి మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక దేవుడి కొన్ని మాటలు దీవించిన కాకర్ వాక్యని బట్టి ప్రార్థించండి ప్రభాపలిగిన తండ్రి దేగలిగిన దేవా పరిశుద్ధమైన ప్రశిస్తమైన నామాన్ని మీకు వందనాలు స్తో చెల్లిస్తూ ప్రకటన గ్రంథం మీరు అధ్యాయము ఐదవ వచ్చినము ఇదిగో సంస్తమును నూతనమైనవిగా చేయించున్నాను మాటని బట్టి మీకు వందనాలు నేను తండ్రిగో ఈ లోకము నేను తండ్రి సమస్తము ఒక అయినా తండ్రిదిగో నాశనం అయిపోతా ఉంది అనూతనమైన ఐశ్వర్యం పట్టణం మీరు మా కొరకే సిద్ధపరుస్తా ఉన్నారు తండ్రిదిగో అనూతనమైన పట్టణంలో మేము పాలి ఉండాలంటే ఈ లోకంలో మా జీవితాలు నూతన పరచబడాలి అనే మీ మాటను బట్టి మీకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అనేక విషయాల్లో అయినా నా మటుకు నా జీవితంలో కూడా ఏనా ఇదిగో పతనాలు అయినా కొన్ని విషయాలు నా జీవితంలో జరిగినప్పుడు ఆయన ఐదుగో మీ ప్రేమను చూపించలేని స్థితి అయా ఐదుగో శత్రువులను ప్రేమించలేని స్థితి నా జీవితంలో కూడా ఉంది ప్రఫ అయా ఐదుగో నన్ను నా జీవితంలో కూడా ఆయన నా మాటలు నా ఆలోచనలు నా తలంపులు నా క్రియలు అయా తండ్రి వీటిలో అనేక విషయాల్లో నేను పడిపోయేవాడిగా ఉన్నాను అయా ఐదుగో నన్ను నూతన పరచుము దేవా అయా నీ రక్త ప్రోక్షణ కిందికి నన్ను నేను తెచ్చుకుంటుండగా అయా ఐదుగో నన్ను నూతన పరచుము అయినా నన్ను నూతన సృష్టిగా నేను క్రీస్తునందు కానీ ఇంకా అనేక విషయాల్లో నూతన సృష్టిగా చేయబడిన స్థితిని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ మీరు రక్త ప్రోక్షల కిందకి తీసుకొని వస్తారు అయా కడుగు పరిశుద్ధపరుచుకుంటుంది ఆత్మ శరీరము ప్రాణ విషయములలో అయా తండ్రి ఇదిగో చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ చేరువచ్చిన మా ప్రియులను బట్టి ఆయన తండ్రి ఇదిగో ఒకవేళ బట్టి కూడా మీకు వందనాలు ఇస్తూ వచ్చిన చెల్లిస్తూ ఉంటున్నాం ఎవరి జీవితంలోనైతే నేను తండ్రి ప్రార్థన చేస్తూ వచ్చినారు అదిగో ఇంకా ఏదైనా నూతన పరచబడని స్థితి ఉంటే ఆయన ఐదుగో మా ప్రియులందరినీ కూడా నూతనపరచము ఏ ఐదుగో ఈ లోకంలో మమ్మల్ని జ్యోతులుగా ఉండాలని ఏ విధిగో వెలుగుగా ఉండాలని కోరుకున్నాం నెక్స్ట్ మా జీవితాల్లో చీకటి స్థితిగో తీసివేయము తండ్రి ఆయన ఐదుగో ఆ వెలిగించబడే అనుభవంలో మమ్మలంచము ఎల్లప్పుడూ వెలిగించబడే అనుభవంలో మమ్మలుంచు మన మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఐదుగో చేరువచ్చిన మా ప్రియులను బట్టి మీ కొందైనా కుటుంబాలని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఔషధత తీర్చము ప్రతి దినమో నమ్ముకంగా ఇదిగో నాయన బిడ్డలు మీ సన్నిధిలో గడుపుతూ ఉన్నారు అయ్యా ఇదిగో వారి యొక్క తండ్రి వారు చేస్తున్న ప్రతి పనిని దీవించి ఆశీర్వదించము ప్రత్యేకంగా వారు పరిచర్యను దీవించి ఆశీర్వదించము వీళ్ళందరినీ కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని ఆయన ఇదిగో మేము ఉండే స్థలాల్లో మేము పనిచేసే స్థలాల్లో అనేకులకు ఆశీర్వాదకరంగా దీవినకరంగా మమ్మల్ని ఇదిగో నైనా మేము ఎక్కడ ఉన్నప్పటికీగో మీ నామానికి మహిం తీసుకుని వచ్చి వారుగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ అయా ఇదిగో మీ కృపను ఆయన మరొకసారి ఇతబడిన వాక్యము నీరు కట్టి ఫలింపించాయండి తండ్రి అయా ఇదిగో మేము కేవలము వినివారముగా కాకుండా ఆయన ఐదుగో నీ మా జీవితాలు సరి చేసుకొని ప్రఫ ఇం వాక్యానుసారమైన జీవితాలు కట్టుకొని అయ్యా నాకు సహాయం చేయమని వంద స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా మా ప్రియులు ఆయన మంజుల గారిని బట్టి సౌదరి దీపారూఫస్ని బట్టి ఆయన తండ్రి ఇదిగో గారిని బట్టి వందనాలు చంద్రశేఖర్ని బట్టి మీకు వందనాలు అయినా సోదరి సుజాతని మీకు వందనాలు వీళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించము సోదరి రవిని బట్టి వందనాలు చంద్రశేఖర్ సార్ని బట్టి వందనాలు అయినా ఇంకా ఎవరైతే ఈ పరిచర్యలో పాలు భాగస్థలుగా ఆ వీళ్ళందరినీ కూడా మీకు ఇప్పుడు చేసుకొని దీవించి ఆశీర్వదించము తిరిగి నాయన మరి తండ్రి ఇదిగో కృష్ణ సార్ అతని కొరకాయ మమ్మల్ని నూతన సంవత్సరము ఇగో సంవత్సరములు గతిస్తుంటుండగా ప్రగో మా జీవితాల్లో మీకు కార్యము నూతన మీ సన్నిధిలో ప్రార్థిస్తూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నూతనమైన అనుభవాలతో నూతనమైన తండ్రి ఇదిగో విధానంలో స్థుతించి ఆరాధించి కనపరచట మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో పెట్టుకుంటూ ఇదిగో మమ్మల్ని అందరినీ మీకు కృప కలిగినస్తాను చెప్పుకుంటూ ముందున్న సమయాన్ని కూడా మాకు దీవినకరంగా చేయమని మా ప్రభుని ప్రేరక్షికుడు అనే శాతపరిశుద్ధమైన మమ్మల్ని స్థుతించి ప్రార్థించడానికి వేడుకొంచున్నా తండ్రి థ్యాంక్ యూ ఓకే సిస్టర్ మన తండ్రి ఐడి దేవుని ప్రేమ యశ్వ క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని కళ్యాణ్ సహవాసం చదువు వచ్చిన మనకు చెదురైన సకల పరిషుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండు